హరి ఓ శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర లోకశంకర ఆప్యాయన్ మమాణశ్చక్షు్రోత్రముఖో బలమింద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణం మేస్ కదాత్మని నిరపేయ ఉపనిషత్సు ధర్మాస్యి సన్ మయి సంతు ఓం శాంతిశాంతిశ్ శాంతి ోత్రోత్రనత్రచో వాచం స ఉ ప్రాణో వాచం సుషచక్షురీరా వేత్యాస్మాల్లోమృతమృత తత్వ అతి ముత్య ఇది సామర్థ్యాత్ శ్రోత్రాది కరణ కలాపం ఉజ్జిత్వ అంటే చెవులు శబ్దాలని వింటూ ఉంటాయి ఆ శబ్దములు తలుపు దిగిన పెట్టలు వస్తాయి ఆ శబ్దములు ఆ శబ్దములు అవన్నీ కూడా ఒక ఒక భావజాలాన్ని సృష్టిస్తాయి దానికి కూడా వెర్బల్ వరల్డ్ అంట అంటే అలా మాట్లాడుకుంటూ పోతుంటే ఒక వెర్బల్ వరల్డ్ క్రియేట్ అయిపోతుంది అలాగే రూపాలను చూస్తూ ఉంటాం ఆ రూపములన్నీ కలిసి ఒక అదో రూప ప్రపంచము ఉంటారు వీటికి స్కంధము అని పెట్టుబెట్టాడు ఆయన బుద్ధుడు రూపస్కంధము స్కంధము అంటే కొమ్మ సంసారం అనే చెట్టు ఈ సంసారాన్ని చెట్టుతో పోల్చడం సర్వత్రా ఉన్నది వేదాది నుంచి బుద్ధుడికి కూడా వెళ్ళింది సంసారాన్ని చెట్టుతో పోల్చారు ఆఫ్కోర్స్ రివర్స్ చెట్టు ఊర్ధ్వమూల మధుశ్ ఆ చెట్టుకు పెద్ద పెద్ద దుడ్డైన కొమ్మలు ఉంటాయి కదా వాటికి స్కంధములు అని పేరు అంటే మ్రాను మ్రాను అంటారు ఇది దీని నుంచి పెద్ద పెద్ద కొమ్మలు వాటికి స్కంధములు అని పేరు ఆయన రూపస్కంధము శబ్దస్కంధము ఇవన్నీ స్కంధములు అంటే సంసారం అనే వృక్షానికి పెద్ద కొమ్మలు అనమాట ఈ కాబట్టి మనం ఆ రూప జ్ఞానములన్నీ ఉంటాయి శబ్దజ్ఞానములన్నీ ఉంటాయి వాటిల్లో తగులుకొని ఉంటాం దట్ ఈస్ హౌ రూపజ్ఞానములు ఉంటాయి ఆ రూపజ్ఞానాల్లో తదులుకొని ఉంటాను అన్ని నవరూపాలే అంటే ఒకప్పుడు రూపము ఫిజికల్ ఒకప్పుడు మెంటల్ సో మెంటల్ ఫార్మ్స్ కూడా ఉంటాయి అర్థం చేసుకోవాలి రూపము ఉంటే ఫిజికల్లే కానకర్లా ఇప్పుడు నేను మగవాడను అన్నారనుకోండి ఇట్ ఈజ్ ఫిజికల్ నేను బ్రాహ్మణుడను అన్నారనుకోండి ఇట్స్ మెంటల్ ఫార్మ్ ఇట్ ఈజ్ ఆల్సో ఎ ఫార్మ్ అది మెంటల్ ఆర్ సైకలాజికల్ ఫార్మ్స్ ఈ ఫార్మూస్ అన్నీ కలిపి రూపస్కంధము అలాగే శబ్దాలు ఎవో వింటూ ఉంటాం అవన్నీ కలిపి శబ్దస్కంధము రసస్కంధము ఈ పంచస్కంధాలు ఈ పంచస్కంధాల నుంచి బయట బయటపడ్డవాడు ఎవడో వాడే మహాత్ముడు వాడే జ్ఞాని అంటాడు బుద్ధుడు సో ఎగ్జాక్ట్ వర్డ్స్ అయితే నాకు గుర్తులేదు కాబట్టి ఈ స్కంధములను విని స్కంధములను త్యాగం చేయటం ఏదో సంథింగ్ లైక్ దట్ హీ స్పీక్స్ సేమ్ థింగ్ హియర్ శ్రోత్రాది కరణ కలాపం ఉజ్జిత్వ అతి ముఖ్య అంటే యూ గివ్ అప్ వాట్ ఆల్ యూ హియర్ కెన్ యూ గివ్ అప్సెంట్ చూడండి వాట్ ఆల్ యూ హియర్ కెన్ యూ గివ్ అప్ వాట్ ఆల్ యు కెన్ యూ గివ్ అప్ ఎందుకంటే మనం చూసిన వాటిలో కొన్నింటికి అతుక్కుపోతాం ఇప్పుడు శకుంతలని దుష్యంతుడు చూశాడు అతుక్కుపోయాడు చాలా చూశాడు శకుంతలను చూడమేమి ఆమె ఆమె పక్కన ఇంకా బోలందుకు ఉన్నారు విషుకుమారులు ఉన్నారు అనసూయ ఉన్నది ప్రియం వద ఉన్నది ఎవళ్ళెవరలో ఉన్నారు వాళ్ళను చూడడంలో అతుక్కుపోలేదు శకుంతలను చూడగానే అతుక్కుపోలేదు దాంతోటి సంసారం అంటే అది ఆ అభిజ్ఞాన శాకుంతలం మహాకవి కాళిదాసు దగ్గరకు మీకు దృష్టాంతంగా ఈ సాహిత్యం అంతా దృష్టాంతంగా ఉపయోగపడుతూ ఉంటుంది మంచిది కాబట్టి చూసి అతుక్కుపోతాడు విని అతుక్కుపోతాడు విని విని సో విని విని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు విని విని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు అలా సుంతే సుంతే సుంతే ఖరాబ్ హో అలాగా కాబట్టి అది శబ్దస్కంధం వీటన్నింటినీ కాబట్టి వినడం తప్పు కాదు విన్న దాంట్లో అతుక్కుపోవటం అయితే తగులుకొని ఉండటం సో ఆ విధంగా అవ్వకుండగా అలాగే మనస్సు సంకల్పాలను సంకల్పాలను అలా సృష్టిస్తూ ఉంటుంది మనస్సు అది ఎలాగంటే ఇదేదో మెషీన్ ఉంటుంది అది ఆన్ చేస్తే అది ఫోమ్ని సృష్టిస్తూ ఉంటుంది అది ఆన్ చేస్తే బుడగల్ని సృష్టిస్తూ ఉంటుంది అది ఆన్ చేసి కూర్చుంటే అలా బుడగలు వస్తూ ఉంటాయి ఈ సినిమా తీసేవాళ్ళు అలాంటి మెషిన్లు పెట్టుకుంటారు పెట్టుకుని ఈ డ్యాన్స్ చుట్టూ బుడగలు కావాలనుకోండి ఆ మెషీన్ ఆన్ చేసుకుంటే అది అలా పెడుతూ ఉంటుంది ఆ బుడగల్లో ఈ హీరోని హీరోయిన్ నిలబెట్టేసి డ్యాన్స్ చేయించి సినిమా తీసేస్తారు అలాగా అలా బుడవల్ని సృష్టిస్తూ ఉంటుంది మనస్సు అలాగా సంకల్పాలని వికల్పాలని అలా సృష్టిస్తూ ఉంటుంది వీటిలో మనం ఇరుక్కుపోయి ఉంటాం కాబట్టి మనస్సు ఈజ్ నాటిది ప్రాబ్లం ఐసైట్ ఈజ్ నాటిది ప్రాబ్లం యూ గెట్ అటాచ్డ్ టు వట్ యూ సీన్ అండ్ యూ గెట్ అటాచ్డ్ టు వట్ యూ యూ గెట్ అటాచ్డ్ టు థింకింగ్ థింకింగ్ విత్ సెల్ఫ్ అటాచ్మెంట్ అయిపోతుంది దట్ ఈస్ ది ప్రాబ్లం కాబట్టి జ్ఞాని అన్నవాడు ఆ స్తోత్రాధికరణ కలాపాన్ని విడిచిపెడతాడు ఉజ్జిత్వా అంటే ఏమిటి అదే వివరిస్తున్నారు ఆయన శ్రోత్రదౌ హీ ఆత్మభావం కృష్ణ తదుపాధి సన్ తాత్మన జాయతే మ్రియతేసరతి చీ బికాస్ ఎందుకంటే శ్రోత్రములు ఈ ఇంద్రియములు వీటి ఎందు ఆత్మభావాన్ని వీడు కలిగి ఉంటాడు అంటే నేనే చూస్తున్నాను నేనే వెళ్తున్నాను అనే ఆత్మభావాన్ని ఇంద్రియములందు కలిగి ఉంటాడు అలాగే నేను నడుస్తున్నాను నేను పట్టుకున్నాను నేను కర్తను జ్ఞానేంద్రియముల ఎందు ఆత్మభావం ఉంటే భోక్త అవుతాడు కర్మేంద్రియముల ఎందు ఆత్మభావం ఉంటే కర్త అవుతాడు ఆ విధంగా కర్త భోక్త అయ్యి వీడు పుట్టి చచ్చి సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు జాయతే మ్రియతే సంసారతి చ తర్వాత వీడు స్వతహాగా వింటున్నాడు చూస్తున్నాడు అని మీరు అనుకోకూడదు తదు ఉపాధి సంసతి స్వతహగా ఆత్మకి సంసారం అనేది లేదు ఆత్మ పుట్టింది అంటే ఈ దేహేంద్రియ సముదాయము పుట్టినప్పుడు ఆత్మ పుట్టిందని ఈ సముదా సముదాయము నశించినప్పుడు ఆత్మ జుట్టిందని అని వ్యవహారమే తప్ప ఉపాధి లేనిదే ఆత్మ ఎందు ఈ ధర్మాలు ఉండవు ఆత్మ చూచుటా వినుట అనేది కూడా ఉపాధిని బట్టే కాబట్టి ఈ విధంగా ఈ ఉపాధిగత ధర్మములో ఆత్మ ఎందు ఆరోపించుకుని అజ్ఞానం చేత వీడు సంసార సంసారీ అయి పుట్టి గిట్టుతో ఉంటాడు సంసారం నుంచి విముక్తికు ఉపాయం ఏమిటి అంటే ఆ ఉపాధి ధర్మములను మన ఆరోపించుకోవడం మానేసి రైస్ అబౌ అతి ముఖ్య అంటే ఏమిటి ఆ స్కంధములుంటాయి బుద్ధుని పరిభాషలో చెప్పాలంటే పంచస్కంధములు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్క ఒక్క ఇంత దూరంగా పెట్టాలంటే తోడా హఠాల్లో హఠాల్లో దూరంగా ఉండమంటారు చూడండి చూడ మరీ మీద ఆ ప్రియాప్రియములను నెత్తిని వేసుకుంటే చెప్ప అది అజ్ఞానం చేత చేయాలి తప్ప స్వరూపాన్ని ప్రియము స్పృశించదు అప్రియము స్పృశించదు అంటే అర్థమేమిటి ఎవడైనా వచ్చి మెడలో వేస్తే మీకు వచ్చేటువంటి వృద్ధి లేదు ఎవడైనా వచ్చి తిట్టిపోయాడు అనుకోండి అలాగే అవుతాయి తిట్టిపోతారు వచ్చేటువంటి హాసము లేదు మీ స్వరూపానికి ఏమీ ఉండదు ఈ విషయాన్ని తెలుసుకుని ఈ స్కంధములను ఒక్క బిసట దూరంగా అట్టు పెట్టడం వాటిల్లో ఇరుక్కుపోకుండా ఒక్క విసట దూరంగా అట్టు పెట్టడం దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఉజ్జిత్వ అతి ముచ్చ అంటే అర్థం అది అదే శ్రోత్రాదిలక్షణం బ్రహ్మాదే ఆత్మాదిత్వా అంటే జ్ఞాత్వా అని మనం అధ్యాహారం చేసినాము కనుక సో బ్రహ్మ ఆ బ్రహ్మ ఏమిటి బ్రహ్మ అనగానేమి బ్రహ్మ అంటే జగత్కారణం సర్వ జగత్కారణమైన బ్రహ్మ ఎక్కడుంది అది ఏమిటి అంటే చూడండి అది ఆత్మస్వరూపమై ఉన్నది మీ మీలోనే ఉన్నది మీ అల్లే కలదు మీకు దూరంగా ఉండదు నా ఇల్లు ఎక్కడుంది అంటే మీ స్వరూపమై ఉన్నది ఆత్మ అంటే మనిషి తన స్వరూపానికి దూరంగా బ్రతుకుతాడనమాట మనిషి సంసార ఇవ్వాలంటే తను స్వరూపం నుంచి దూరం అయితే కానీ సంసారి కాదు అలాడు సుఖీ దుఃఖీ అవ్వాలంటే సుఖీ దుఃఖీ అవ్వాలంటే వాడు ఏమవ్వాలి స్వరూపం నుంచి దూరంగా పోవాలా అక్కర్లేదా కాబట్టి మీకు అన్ని రకాల తిండ్లు తిని అనారోగ్యం తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి ఇల్లు విదిలిపెట్టి హోటల్స్ చుట్టూ తిరగాల అక్కర్లేదా ఉంటే యోగ్యమైన ఆహారాన్ని తిని ఆరోగ్యంగా ఉంటాడు ఇల్లు వదిలిపెట్టి ఈ హోటల్స్ చుట్టూ తిరిగారనుకోండి ఈ ఫుడ్ ఫెస్టివల్సు అలాంటివి ఏవో ఉంటాయి చైనీస్ ఫుడ్ ఫెస్టివల్ అంటాడు వెళ్ళి అదంతా తినేసి తక్కువరాడు లేకపోతే ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్ అంటాడు అదంతా తినేసి తక్కువరాడు ఆ రకంగా హోటల్స్ చుట్టూ ఆరోగ్యం చనిపోతుంది అలాగే స్వరూపాన్ని విడిచిపెడితే గానీ సంసారి అవ్వడం దుఃఖం అనేది ఉంటే దుఃఖం ఉండదు అహమస్మి అని ఆ శుద్ధమైన నేనుగా ఉన్నవాడికి దుఃఖమేమి ఉండదు దుఃఖమేమి చేయలేదు అలా వెయిటింగ్లో ఉంటుంది ఇట్ కెన్ ఆట్ ఎని ఆ నేను స్వరూపం నుంచి జారిపోయి మనస్సుతోటి మనస్సు అనే ఉపాధితోటి మమేకమైనప్పుడే వీడు దుఃఖవుతాడు అలాగే సుఖీ కూడా అంతే కాబట్టి సంసారం అనేది అధ్యా వీటితోటి వీటితోటి అజ్ఞానకృతమైనటువంటి అధ్యాస చేతనే వచ్చినది కనుక మీ స్వరూపంలో మీరు పూర్ణులే ఆత్మా బ్రహ్మ స్వరూపంలో మీరు పూర్ణములే బ్రహ్మ అంటే పూర్ణత్వము అని అర్థం నిజానికి బ్రహ్మంటే పూర్ణమైన సత్త అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని అంటే పూర్ణమంటే అది దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని అంటే పూర్ణంబూరి అంటారు ఎదుగుదా దాన్ని పూర్ణంభూరిని ఎందుకంటారంటే లోపల గుళ్ళగా ఉండదు మామూలుగా ఈ మైసూరు బజ్జీలు లేకపోతే మరొకటి మరొకటి గుళ్ళగా ఉంటాయి ఇది గుళ్ళగా ఉండదు ఇది ఎలా ఉంటుంది నిండుగా ఉంటుంది నిండా ఉంటుంది అందుకోసం నాకు పూర్ణమే అంటే పూర్ణ శబ్దాలు కంటే చెప్తున్నా మీకు అలాగే మీ స్వరూపంలో గుల్ల ఏమీ లేదు అంటే మీరు వెలితి ఏమీ లేదు అంటే కామనలు కామనలే వెలితి అదేమీ లేదు కామనలు ఎప్పుడైతే భయాలు కూడా లేవు అది పూర్ణమంటే ఆ పూర్ణమైన సత్తకే బ్రహ్మాని ఈ జగత్తు కూడా ఆ పూర్ణమైన సత్త ఏంటే అగో అటువంటి పూర్ణ సత్త ఎగదధిష్టానమైన పూర్ణ సత్త ఏది గలదో అది ఏ నా ఆత్మ అని శ్రోత్రోత్రం అనే శృతివచనము చెప్తోంది చెప్పడం అంటే వాచ్యార్థం తీసుకోకూడదు లక్షణం అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ పాయింటింగ్ అవుట్ ఆ పాయింటింగ్ ఫింగర్ అంటారు దాన్ని లక్షణం లక్షణం అన్నదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషను ద పాయింటింగ్ ఫింగర్ కాబట్టి ఆత్మ ఎక్కడుందిరా చూసుకో ఈ డైరెక్షన్లో చూస్తే నీకు ఆత్మ కనపడుతుంది చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎలా చూపిస్తారు ఇదో అక్కడ ఉన్నాడు ఈ వేల పటే చూస్తే చంద్రుడు కనపడతాడు అలాగే ఆత్మ అంటే సుశ్రోత్ర శ్రోత్రం శ్రోత్రం ఉన్నది కదా ఆ శ్రోత్రం అంటే వినికిడి ఆ వినికిడికి మూలంలో ఉన్నది బ్రహ్మ వినికిడికి మూలంలో ఉన్నదని చెప్తాడు పాయింటింగ్ అవుట్ ఏ చేస్తాడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఎరగా ఉంటుంది బుర్రగా ఉంటుందని ఏమీ చెప్పడం అలా చెప్తే ఎరగా ఉంటుంది లేకపోతే నాలుగు చేతులు ఉంటాయి కిరీటం ఉంటుంది అలా చెప్పాడు అనుకోండి చెప్తే అది దాన్ని వాళ్ళ లక్షణం అన్నారు దాన్ని నిర్వచనం అని అంటారు ఏది మీరు నిర్వచనం చేశారో అది పరిచ్ఛన్నం అయిపోతుంది అది ఇట్ ఈజ్ కాంట్రడిక్షన్ అయిపోతుంది శంఖ చక్రధారి అంటే శంఖము అంటే ఓంకారం చక్రము అంటే కాల చక్రం కాలచక్ర భాగవతంలో వస్తుంది కాలచక్రధర అంటాడు చక్రధరహ అని ఉంది కదా విష్ణువుకి చక్రధారి అని పేరుంది కదా కాలచక్రధారి అంటాడు చక్ర చక్రధారి అండవు కాలచక్రధారి ఏకాదశ స్కంధంలో వెరీ ఇంట్రెస్టింగ్ యూసేజ్ సో కాబట్టి అక్కడ అలా డ్రెస్అప్ అయిపోయి ఇలా శంఖమో ఇల్ల చక్రమో పట్టుకుని ఉంటాడండి ఈజ్ నాట్ హౌ యూ లుక్ అట్ ఇట్ దట్ ఈజ్ నాట్ హౌ యూ క్ దట్ ఈజ్ నాట్ హౌ యూ షుడ్ లుక్ అట్ ఇట్ బుజ్జ స్వామీజీ చెప్పినట్టుగా అలా డ్రెస్అప్ అయిపోయి అలా ఆల్ ది టైమ్ డ్రెస్అప్ అయ్యి అలా ఇదో శంఖం ఇలా లేపట్లో నిలబడతాట వాట్ ఆర్ యు టాకింగ్ శంఖము అంటే ఓంకారం చక్రము అంటే కాలచక్రము హీ కమాండ్స్ బోత్ అని అర్థం శంఖ శంఖ చక్ర దావి అంటే సో ఎనీవే కాబట్టి పాయింటింగ్ ఫింగర్ పాయింటింగ్ ఫింగర్ శ్రోత్రస్సు శ్రోత్రం అని చెప్తారు తప్ప శంఖయక్రధారి అని అలా చెప్పరు అలా చెప్తే అది పురాణం అవుతుంది ఏదో ఉపాసనకు ఉపయోగం ఉపాసన అవుతుంది తప్ప జ్ఞానము కాదు కాబట్టి పాయింట్ శ్రోత్రోత్రం ఇది లక్షణం శ్రోత్రోత్రం ఇత్యాది శ్రోత్రాదే శ్రోత్రాది అంటే శ్రోత్రోత్రం మనసు మనహ ఇవన్నీ కూడా లక్షణములే అటు ఆవిధముగా లక్షితమయ్యే అంటే ఆవిధముగా సూచించబడే అని అటువంటి బ్రహ్మయే ఆత్మ అని వీడు తెలుసుకుంటాను ఇది మీ దిక్వ అది తెలుసుకుంటూనే ఏమవుతుందో తెలుసునండి శ్రోత్రాదులయం నుండే ఆత్మభావము తొలగిపోతున్నాయి అదే అంటున్నారు ఆయన అతి ముఖ్యాధ్యాత్మభావం పరిత్యజ్యం అక్కడ శ్రోత్రాద్యాత్మభావం సమాసపదం అని శ్రోత్రాదవు ఆత్మభావం అందుకోసం సమాసపదాన్ని విడతీయకూడదు సమాసంలో సమాసంలో సంధినిత్యాం అని చేతనే విడదీయలేదు మీరు మీరు గమనిస్తారని చెప్తున్నా అంతటా విడదీసి అక్కడ విడదీయపోవడానికి హేతువుది కనుక శ్రోత్రాదులయందు ఆత్మభావాన్ని విడిచిపెట్టేసి అంటే మీకు చెప్తున్నా కదా సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ స్కంధము ఇదొక స్కంధము చెవులతో వినేదంతా కూడా స్కంధము లక్షణం ఓ గృహస్థుని భార్య ఏదేదో చెప్తోంది ఏదో లడాయి ఏదేదో చెప్తోంది చెప్తోంది చెప్తోంది చెప్తోంది ఆయన పుస్తకం చూసుకుంటున్నాడు ఏమిటో పుస్తకం చూడలేదైనా నా మాట వినరా అంటే సరే పుస్తకం కనుక వింటున్నాను అలా వింటున్నాడు వింటున్నాడు వింటారా సమాధానం ఏం చెప్పరా అంటే చెప్తున్నాను సమాధానం నువ్వు చెప్పిందంటే బాగానే ఉంది అలా అవుతుంది ఏమంటే అసలు నేను ఇంత చెప్తున్నా కదా నీకేమీ బుర్రక ఎక్కదు అసలు మీరు బుర్ర ఎక్కించుకోరు మీరు అని అంటే ఆవిడ పట్టేసింది రహస్యం పట్టేసి నేను బుర్రకేం ఎక్కించుకోరు దాట్ ఈస్ వాట్ ఇస్ ఆ శబ్దస్కంధాన్ని అలా దూరంగా అట్లా రూపస్కంధము సో నారాయణ మహర్షి దగ్గరికి వచ్చి అంటే కథలు అలా ఉంటాయి మరి పురాణాల్లో నారాయణ మహర్షి దగ్గరికి వచ్చి ఊర్వ ఆ అప్సరసలు కాదు ఊర్వశి మినహాయించి మిగతా అప్సరసులు రంభ తిలోత్తమ ఘృతాచి ఇత్యాది వచ్చి ఆ వాళ్లతో పాటుగా మలయ ఈ డ్యాన్స్ చేసి వాళ్ళు ఈ నట్టువాంగమ్మని పాడివాళ్ళు తమల వాళ్ళు వాళ్ళ విని ముందు అలాగే ఈ అవసరం చిన్నప్పుడు కూడా ఈ ఎకాంపిరిమెంట్స్ వీళ్ళందరూ వస్తారు ఎవరే వాళ్ళు మలయమారుత వసంత భాగవతంలో ఉంది ఇదంతా మలయమారుతుడు వసంతుడు కోకిల కుహు రావం కోసం ఇవన్నీ ఎకాంపిరిమెంట్స్ మన్మథ వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరినీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పని మలయమారుతం వీచుతూ ఉంటుంది కోకిల కుహు కుహు ఉంటుంది సుగంధ పది పరిమళం అంతగా ప్రసరిస్తూ ఉంటుంది నారాయణ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఈ నా గానాభజానాలతోటి పాడడం ప్రారంభించి డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు ఆయన కళ్ళు తెరిచి ఈ అల్లరంతా చూసి ఇంక కళ్ళు ఏంటో ఇంక ధ్యానమే ఉంటుందని ఇంత పెట్టుకుంటే సో ఆయన కళ్ళు తెరిచి పది నిమిషాల సేపు ఈ డ్యాన్స్ అంతా పరిశీలించి చాలా బాగా డ్యాన్స్ చేశారు మీరు అత్యంత అతిలోక సుందరులు అద్భుతంగా డ్యాన్స్ చేశారు మా దగ్గర కూడా అమ్మాయి ఉంది ఆమె కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నా అమ్మాయి అనిపించాడు ఊరు వచ్చే ఆవిడ వచ్చింది లోపల వచ్చి వీళ్ళందరూ సిగ్గుపడిపోయారు ఆవిడ అందం ముందు వీళ్ళ యొక్క అందము వెలవెలబోయింది వీళ్ళు సిగ్గుపడిపోయారు కొంచెం డ్యాన్స్ చేసి చూపించమ్మా వీళ్ళకి అని చెప్పాడు ఈవిడ ఒక్క రెండు స్టెప్స్ వేసేపటికి మరింత తలవి దించేసుకున్నారు అమ్మ బాబా ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాం ఏమిటో అలా ఉన్నాడు ఏమిటంటే ఇంత అందం మీ దగ్గర ఉందని తెలియక మేము వచ్చే పోయా మేము ఇంత అద్భుతమైన డ్యాన్స్ మీ మీ అధ్యయనంలో ఉందని తెలియకొచ్చామంటే ఆహా మీకు నచ్చిందా అంటే నచ్చిందంటే అందంగా ఉందా అంటే చాలా అందంగా ఉంది పట్టుకో తీసుకెళ్ళి మనం వెళ్ళిపో మనం కూడా వెళ్ళిపోవాలి స్వర్గానికి మమ్మీ చేస్తాడు ఊర్వశిని రూప కాబట్టి డ్యాన్స్ చూడడం సమస్య కాదు రూప స్కంధమును అలా దూరంగా పెట్టడం రూపస్కంధంతో మీరు మమేకని కాఫీ ఉంటే మీ స్వరూపాన్ని మీరు పొందేస్తారు ఆటోమేటిక్గా సో ఇక్కడ ఏమిటంటే శ్రోత్రాది ఆత్మభావం పరిత్యజ్య ఈ శ్రోత్రాదులు ఎందు ఆత్మభావాన్ని త్యాగం చే విడిచిపెట్టుకుంటారు అంటే శ్రోత్రాదులు వినికిడి దాని యొక్క కంటెంట్ ఏదైతే ఇట్ ఈస్ నెదర్ మీ నార్మైన్ అలా ఉండాలి ఇప్పుడు ఒక రకంగా కొంచెం మొరటు సామెతో చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్టే దున్నపోతు మీద వర్షం పడింది అనుకోండి అది అలా నిశ్చలంగా నిలబడి ఉంటుంది ఎంత వర్షం పడినా కూడా ఇట్ అసంట్ ఎఫెక్ట్ అలాగే ఎన్ని శబ్దాలు వచ్చినా కూడా నేదర్మీ నార్మాయిన్ ఎన్ని రూపాలు వచ్చినా నేదర్మీ నార్మాయిన్ ఎన్ని రసాలు వచ్చినా నేదర్మీ నార్మాయిం అంతే సార్ అని ఈ విధంగా పంచస్కంధాల మేందు ఆత్మభావాన్ని విడిచిపెట్టేటం ఆత్మభావం అంటే మీ అండ్ మైన్ ఇన్ అదే ఆత్మభావము సో రెండు రకములు ఆత్మభావం దాన్ని విడిచిపెట్టారు అది అక్కడ ఉంది మధ్య అంటే దాన్ని ఇంద్రియ నిగ్రహం అన్నా అదే కాకుండా ఉంటే గానీ మీరు ఆత్మభావాన్ని విడిచిపెట్టలేరు కదా ఇంద్రియాలని మనల్ని నిగ్రహించాలి తప్ప ఇంట్లో వాళ్ళని ఊళ్ళో వాళ్ళని నిగ్రహి ఇంట్లో వాళ్ళని నిగ్రహించే ప్రయత్నం మీరు చేయండి వాళ్ళు రివోల్ట్ చేస్తారు మీరు ఇంట్లో వాళ్ళకి చాకరీ చేస్తే చేయించుకుంటారు తప్ప నిగ్రహిస్తానంటే ఒప్పుకోరు నిగ్రహించడం అంటే కమాండ్ చేయటం ఒప్పుకోరు సో చాకరీ చేస్తామంటే చేయిస్తా కుక్క కూడా కొంతసేపు ఆడుకుంటుంది దానికి ఆట ఇలా విసిరితే తీసుకొస్తుంది ఇలా విసిరితే తీసుకొస్తుంది దానికి ఇట్ లైక్స్ ఇట్ అందుకోసం చేస్తున్నాం ఆఫ్టర్ ఎ వైల్డ్ దాని మైండ్ ఎక్కడో పడింది అనుకోండి ఇంకో ఇంకో కుక్క కనపడింది అనుకోండి దూరంగా అప్పుడు వీడు విసురుత తీసుకురండి అప్పుడు జాకీ బ్రింగేట్ అని వీడు ఇంగ్లీష్ లో దానికి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కుక్కలు ఇవన్నీ అంటే ఇంగ్లీష్ లోక్కలు ప్రింగ్ వీడియోతో కమాండ్ ఇస్తాడు ఈ డజన్ ఫాలో డజన్ ఫాలో వీడు కనుక చూడు నేను కమాండ్ ఇస్తా తీసుకొస్తుందని నలుగురిని ఎదుర్కొండ పెట్టుకుని తన పెద్దతన గొప్పతనాన్ని గొప్పదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తే వేల ముఖం ఎందుకంటే ఈ డజన్ ఫాలో అది అటు అతికేసుంటుంది దృష్టి కాబట్టి ఇంట్లో వాళ్ళు చాకరీ చేస్తే చేయించుకుంటారు తప్ప మీరు కమాండ్ చేస్తానంటే వాళ్ళేమీ ఒప్పుకోరు కాబట్టి ఇంట్లో వాళ్ళని మనం కమాండ్ చేయక్కర్లేదు ఊళ్ళో వాళ్ళని మనం కమాండ్ మనం ఎవరిని కమాండ్ చేయక్కర్లేదు మనం చేయాల్సిందల్లా అందరినీ దూరంగా పెట్టి ఏకాంతంగా ఉండడమే తప్ప ఎవరిని కమాండ్ చేయక్కర్లేదు మనం కమాండ్ చేయాల్సిన ఒకటి రెండు ఉన్నాయి ఏమిటి మనస్సు ఇంద్రియములు వీటిని కమాండ్ చేయాలి ఈ సంవత్సరాన్ని కమాండ్ చేస్తే చాలు ఈ చుట్టుపక్కల వాళ్ళని కమాండ్ చేయక ఇంత ఫ్రీడమ్ అండి ఓ నలుగురు పెట్టుకుని వీళ్ళని కమాండ్ చే ఓ మహాత్ముడు అన్నాడు ముందు డబ్బు వసూలు చేయడం జనాల దగ్గర నుంచి ముందు డబ్బు వసూలు చేయడం సందా వసూలు చేసి ఆ వసూలు చేసిన సరిగ్గా ఖర్చు పెట్టడాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అందరూ సరిగ్గా ఖర్చు పెట్టరు కొందరు అల్లరి చిల్లరగా ఖర్చు పెడతారు కొందరు ఏమో రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట పదిహేను రూపాయలు ఖర్చు పెడతారు కొందరు పది రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో ఇరవై రూపాయలు జగులు వేసేసుకుంటూ ఉంటారు కొంతమంది కరెక్ట్గా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇదంతా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు ఏమి సంసారం అండి దాన్ని సంసారం సంసారం అంటే అలా కాబట్టి దెర్ ఈజ్ అ వే టూ టు అవాయిడ్ దట్ దర్ ఈజ్ అ వే ఏమిటంటే అసలు డోంట్ కలెక్ట్ మనీ నెంబర్ వన్ మీరు కనెక్ట్ అవ్వకుండా అదే కనెక్ట్ అయిపోతుంది ఇటుకలు వాటంతట వే గోడ ఆ రూపాయలు అలా పోగపడిపోతూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తామంటే గివ్ ఇట్ గివ్ ఇట్ దానికి ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు ఇచ్చేసి డోంట్ సూపర్వైజ్ సూపర్వైజన్ అని లేదు వాడు ఏం చేసుకుంటే చేసుకుంటారంటే మీ చేయటం మనం చేతులు మీరు చేసుకుంటాం ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇతరులను నిగ్రహించే ప్రయత్నం చేయటం సర్వాత్మన వ్యర్థము మీరు నిగ్రహించలేరు మీరు అనుకుంటారు మేము నిగ్రహిస్తున్నామని అనుకుంటారు ఇంట్లో వాళ్ళు కూడా మీ చేతిలో తాళం ఉంది చెక్ బుక్ మీద మీ సంతకం పెడితే కానీ ఆ చెక్ చల్లదు కనుక వాళ్ళు కూడా ఏదో మీరు చెప్తున్నట్టు వాళ్ళు వింటున్నట్టు అనిపిస్తుంది సో ఇట్ ఈజ్ ఆల్ మిస్టేక్ మీరు చెక్ బుక్ చెక్ బుక్ పవరు ఇంకోడికి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు అనుకోండి వీళ్ళందరూ ఇంకా మీ చుట్టూ రావడం మానేసి అక్కడికి వెళ్తారు వెలమొక్కని ఇక్కడి నుంచి ఇక్కడ పెడితే ఇక్కడ విజయవాన్ని వస్తాయి ఈ బెల్లమొక్కని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఏమవుతాయి సేవలన్నీ అక్కడికి పోతాయి కాబట్టి దాంతో ఎందుకు చెప్పానంటే మనం ఇతరులన్నీ నిగ్రహించడం అనేది ఏదీ లేదు దర్ ఈజ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ నిగ్రహ దట్ ఈజ్ యూ కమాండ్ యువర్ ఓన్ సెన్సార్డన్స్ ఇన్ టె మైండ్ అంతే దట్ ఈ ఓన్లీ కాబట్టి అది ఎలాగా అంటే ఎవరైతే శ్రోత్రాదులు ఎందు ఆత్మభావాన్ని విడిచిపెడతారు అదేంటున్నారా ఏమావం పరిత్యోధరా ధీర్శబ్దానికి మామూలుగా జనరల్ గా లోకము చెప్పే అర్థం ఏంటంటే వాళ్ళు కరీజియస్ పీపుల్ వాళ్లుగా మనగాళ్ళంటే వాళ్ళు ఎవళ్ళు ఈ శ్రోత్రాది పంచస్కంధములందు ఆత్మభావాన్ని ఎవళ్ళు విడిచిపెట్టేస్తారో వాళ్లే మునగాళ్ళు అని ఒక అర్థం అంటే శంకరుడు మునగాళ్ళనే అర్థం చెప్పడం అది ఫిలాసఫర్ కదా ధీరా అంటే ధీమంత అని అర్థం చెప్తారు ధీ అంటే బుద్ధి రా అంటే సంపద రై రై అంటే సంపద రైకి ఏజంత ధాతువులకి ఆకారం వచ్చేస్తుంది రై కాస్త రా అవుతుంది కాబట్టి దానికి విగ్రహవాక్యం కూడా ఉంది ధీయం రాతి ఇది ధీర అనేదో విగ్రహవాక్యం కూడా గలదు కాబట్టి జ్ఞానము అనే బుద్ధి అనే సంపద గలవారు గుణవాన్ ధనవాన్ అన్నట్టుగానే ధీమాన్ ధీమాన్ వాన్ను కొన్ని చోట్ల వస్తుంది ఆ వాలో ఉండే వకారం మకారం అయిపోతుంది వా వాలో వకారం మకారం అయిపోతుంది నిజానికి అది మకారం బిగిన్ విత్ మకారం కొన్ని సందర్భాల్లో వకారం అయిపోతుంది ఇప్పుడు గుణవాన్ ఉన్నప్పుడు ఆ వా అది మకారం ధీమాన్ అన్నప్పుడు మా అలాగంటిది కానీ అది వా అయిపోయింది ఎందుకని దానికి ముందున్న అక్షరం ఏమిటి ఆ అకారం ఉపధగా ఉన్నట్లయితే మా వా అయిపోతుంది అకారం ఉపధగా ఉన్నట్లయితే అకారోపధ సో అకారాంతము కానీ అకారోపధ కానీ గుణ అంటే అవుతుంది కాబట్టి ఆ మాయే వా అయింది కొన్ని చోట్ల అవ్వదు ఇప్పుడు ధీ అన్నప్పుడు ఈ ఉంది తప్ప అక్కడ అకారము లేదు ఉపధ కూడా అకారము లేదు ఉపధ అంటే ఆఖర అక్షరానికి ముందక్షరం ఎనివే కాబట్టి అవలేదు ధీమా అన్న ఉంటుంది చే కాబట్టి వ్యాకరణం అనేది ఇదో ఇదో కాఫీ తాగడం అలవాట్లేదు మధ్య మధ్యలో అడ్డుపడుతూ ఉంటుంది ధీమంత సో బుద్ధిమంతులు జ్ఞాన సంపన్నులు అనర్థం అంటే ఎవరైతే తత్వాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు ఉంటారో ధీరాహ వాళ్ళు ఏం చేస్తారు శ్రోత్రాదులు ఎందు ఆత్మభావాన్ని పెట్టుకోవడం వాళ్లే బుద్ధిమంతులు శ్రోత్రాదులు ఎందు ఆత్మభావం పెట్టుకున్నాడంటే వాడు అజ్ఞానర్థం వాడే బుద్ధిమంతుడు కాదు ఒక అర్థం ఇంకోటి మొనగాడెవడు ధీర శబ్దానికి మునగాడనర్థం కదా మునగాళ్లకు మొనగాడు అంటో ఒక ఎక్స్ప్రెషన్ ఎవడు మునగాళ్లకు మునగాడు ఎవరంటే ఎవడైతే శ్రోత్రాది ఇంద్రియముల ఆత్మభావాన్ని త్యాగం చేసేస్తాడో వాడే మోనగా మనగాడు అటువంటి ధీమంతులు అది అంత తేలిక్ కాదంటున్నారు ఆ ధీర శబ్దానికి ఎందుకంటే వాడాల్సి వచ్చిందంటే విశిష్ట ధీమత్మం అంతరేణీ శ్రోత్ర్యాత్మ భావ శరికంటే ఎందుకంటే అంటే వికాస్ ఎందుకని వికాస్ అనేందుకని ఆలోచించింది ధేర శబ్దాన్ని ధీరు ధీమంతులు వాళ్ళు ధీమంతులు ఎలా ఎందుకంటే ఒక విశిష్టమైన బుద్ధి కలిగి ఉండుట ఒక విశిష్టమైన బుద్ధి అంటే బాగా పదును పెట్టబడిన మంచి చురుకైన బుద్ధి ఉండాలి ఆ చురుకైన బుద్ధి గలవాడు మాత్రమే శ్రోత్రాలు గల జు ఆత్మభావాన్ని త్యాగం చేయగలుగుతాడు విన్నబ వినబడేది నేను ఇప్పుడు శ్రోత్రం ఉంటుంది శ్రోత్రానికి ఇటువైపే ఉంటుంది శబ్ద శబ్ద ప్రపంచం ఉంటుంది ఇటువైపే ఉంటుంది ఆత్మ ఉంటుంది మధ్యలో ఉంటాం సో ఇప్పుడు ఈ మధ్యలో ఉండి మీరు కనుక శబ్దాదులయందు ప్రీతిని పెట్టుకుంటే ప్రియములు అప్రియములు అదే అనేటువంటి ఆ సంఘాన్ని పెట్టుకుంటే మీరు సంసారంలో చిక్కుకుపోతారు అలా కాకుండా ప్రియ అప్రియములు అనేటువంటి విడిచిపెట్టి శ్రోత్రము వెనుక ఉండేటువంటి తత్వంలో విలీనమైపోతారు ఎప్పుడైతే ఈ శబ్ద స్కంధాన్ని ఒక్కపిసరి దూరంగా పెడతారో తత్వంలో విలీనమవుతారు అలాగే రూపము రూపస్కంధాన్ని దూరంగా పెడితే తత్వంలో విలీనం అవుతారు చక్షుష చిక్షుహులో విలీనం అవుతారు లేకపోతే ఈ చక్షుహు పట్టుకుని రూపస్కంధంలో ప్రవేశించి ఈ రూపాలు ఆ రూపాలు ఈ కెమెరా వాళ్ళు అలాగే ఉంటారు ఈ కెమెరా ఒకటి పట్టుకుంటాడు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఆల్బములు నింపుకుంటూ ఉంటారు పాత ఆల్బములు ఏమో బెరాజీలో పడేస్తారు ఎక్కడకో బస్తాలో వేసి పాత బస్తాలో గోలు బస్తా ఏదో ఉంటుందో దాంట్లో పడేసి ఎక్కడో ఒక కార్నర్లో పడేస్తాడు కొత్త కొత్త ఆల్బొమ్ములు నింపుతూ ఉంటాడు బొమ్మలు వినా పెళ్లినాటి బొమ్మలు వినా హై స్కూల్ నాటి బొమ్మలు ఇవి నేను డిగ్రీ తీసుకున్న నాటి బొమ్మలు ఏ డిగ్రీదంటే బీకామ్ బీకామ్ డిగ్రీ సో డిగ్రీ దానికి ఏమో టోపీలు ఫోటోలు ఇవే పెద్ద పెద్ద ఫోటోలు సో ఇవన్నీ రూపాలు ఈ రూపస్కంధం ఇది ఇది ఒక రకం రూపస్కంధం ఇగో వీడు అందంగా ఉన్నాడు ఆమె అందంగా ఉన్నది అది ఇంకో రకం రూపస్కంధం రూపస్కంధం ఇది కూడా ఇంటీరియర్ డెకరేషన్ అని ఉంటుంది రూపస్కంధం ఆ ఇంటీరియర్ని అంతా అందంగా తయారు చేసి అదే లోపల ఈ ఇంటీరియర్ని అందంగా తయారు చేయాలి ఇది ఇంటీరియర్ అవుతుందా ఇది ఇది ఎక్స్టీరియరేగా ఇది ఇంటీరియర్ ఎందుకు అవుతుంది అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది ఇది ఇంటీరియర్ కాదు ఇది ఎక్స్టీరియర్ పోయి ఇది ఇంటీరియరా ఇది ఇంటీరియర్ కాదు ఇది ఎక్స్టీరియరే లోపల ఇంటీరియర్ అంటే లోపల ఉంటుంది ఆ చైతన్యం యొక్క బుద్ధితో సహా చైతన్యము దాని ప్రకాశము జ్ఞానము అదంతా దట్ ఈస్ ది ఇంటీరియర్ దాన్ని అందంగా పెట్టుకోవాలి దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలి సత్యం శుభం సుందరం అలా తీర్చిదిద్దుకోవాలి దాన్ని కానీ ఈ వ్యహాన్ని దీన్ని ఇంటీరియర్ అందంగా పెడితే ఏమవుతుంది కొద్ది రోజులకి అందం ఏమవుతుంది పోతుంది బయట ఉన్న అందంగా పెడితే ఏమవుతుంది పోతుంది కాబట్టి దానికి అందం అక్కర్లేదు అందం కావాల్సిన తోట అందం పెట్టుకోవాలి కాబట్టి ఈ శ్రోత్రాదులయందు ఉండి ఆ శబ్దప్రపంచంలోకి రూప ప్రపంచంలోకి వెళ్తావా లేక శ్రోత్రాదుల యొక్క మూలంలో ఉండే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటావా అంటే మూలంలో ఉండే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే శ్రోత్రాదులయందు ఆత్మభావాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది విడిచిపెట్టాల్సి ఉంటుంది జ్ఞానం చేత జ్ఞానం చేత విడిచిపెట్టడా ఇప్పుడు ఈ చెత్త అంటే వస్తాడు అతను చెత్త అక్కడ కేకేస్తాడు ఒక్క కేకేస్తాడు చెత్త అది మనకు వినపడుతుంది వినపడగానే మనకు జ్ఞానం ఉద్బుద్ధమవుతుంది ఆ డబ్బా ఉంది కదా చెత్త డబ్బా ఆ డబ్బాలో ఉన్నది సర్వము కూడా ఎందుకు పనికిరానిదే అనే జ్ఞానం ఉద్బుద్ధమవుతుంది ఉద్బుద్ధమై అది వాడికి హ్యాండ్ ఓవర్ కాబట్టి జ్ఞానం ఉన్న చోట త్యాగం పెద్ద కష్టమేం కాదు దాన్ని ఈ చెత్తడబ్బ వాడికి ఇవ్వడానికి ఎంత కష్టపడతారు మీరు ఏం కష్టపడరు ఎందుకంటే అది పనికిరానిది అనే జ్ఞానము స్పష్టంగా ఉంది కనుక అలాగే ఈ రూపస్కంధము పనికిరానిది ఈ శబ్దస్కంధము పనికిరానిది ఇది మిథ్యా అనే జ్ఞానం బాగా ఉద్బుద్ధమైనది అప్పుడు త్యాగం చేయటం చెత్తడబ్బాని త్యాగం చేసినంత తేలిగ్గా త్యాగం చేసి కాబట్టి విశిష్ట ధీమత్వం అంతరేనా ఒక విశిష్టమైన బుద్ధిమత్త లేకుండగా ఈ శ్రోత్రాదులయో ఆత్మభావాన్ని త్యాగం చేయటం సంభవం కాదు కనుక ఆ విధంగా త్యాగం చేసే వారిని ధీరాహ అని వర్ణించుట ఎంత యుక్తియుక్తముగా నున్నది ఇక ధీరాహ అస్మాల్లో ప్రేత్య అతి ముచ్య ధీరాహ తర్వాత ఏమైంది మంత్రంలో ప్రేత్య అస్మాల్లో అని ఉంది ఈ లోకము నుండి మరణించి దీనికి రెండర్థాలు చెప్పొచ్చు ఒకటి ఫిగరెటివ్ ఒకటి లెటర్ రెండు అర్థాలు చెప్పచ్చు లైక్ లైక్ ఒక ఆయన క్లబ్కు వెళ్లివారు ప్రతిరోజు క్లబ్కు వెళ్తూ ఉంటాయి తర్వాత సడన్ గా వెళ్ళడం మానేశారు వాళ్ళు ఈయన అప్పుడు ఆయన ఏమన్నా అంటే ఈ యు అండర్స్టాండ్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ థింగ్ అండర్స్టాండ్ దట్ ఐఆమ్ డెడ్ టు ది క్లబ్ అని చెప్పాడు ఐ ఆమ్ డెడ్ టు ది క్లబ్ అంటే అర్థమేంటి అది ఫిగరెటివా లెటర్ ర లిటరల్ అంటే అర్థమేమిటి అక్కడికక్కడ పడిపోయి ఆయన ఇంక శ్మశానాన్ని పట్టుకుపోవాలి అది లిటరల్ కాబట్టి ఇక్కడ ప్రేత్యాస్మాల్ లోకాత్ అంటే అర్థమేంటి ఈ లోకము నుండి మరణించి అంటే లిటరల్ ఫిగరేటివ్ గా తీసుకోండి ఇట్లా లిటరల్ ఉపనిషత్తులు చదివినట్టునే చచ్చిపోతాడనో లేకపోతే ఉపనిషత్తులు చదివిన తర్వాత చచ్చిపోవాలనో అలా తీసుకోకూడదు దీస్ ఇస్ ఫిగరేటివ్ అంటే దాన్ని సదరులు అలా చెప్తారు కూడా ఇలాగా unless you are dead to the world you cannot be alive to the truth kaabatti ee jagattu idi mithya i am dead to the world anupadadam baadiya pillalo untaru nu ma vaadivi no nen lenanu meeru anukuntaru i sure that i am dead kadaa unna kadaa undu lenanu meeru anukuntaru సపోజ్ యాక్సిడెంట్లో పోయా పోయారు అనుకోండి ఏం చేస్తారు వారం రోజులు ఏడిచి తర్వాత ఊరుకుంటారు అంతే కదండి ఏడిచి ఊరుకుంటారు అలా ఏడుస్తూ ఉండరు అదేం తెచ్చి అలా ఉండదు ఏడిచి ఊరుకుంటారు అలా యాక్సిడెంట్లో పోయారనుకోండి మీరు ఏడవాలనుకుంటే ఒకసారి ఏడిచేయండి ఓ వారం రోజులు ఏడి చేయండి అక్కడికి దాంట్లో సెట్ అయిపోతుంది ఆ తర్వాత మీ పని మీరు చూసుకోండి అట్ దెడ్ అది దట్ ఈస్ హౌ ఇన్ఫ్యాక్ట్ ది సన్యాసాన్నది ది డెత్ ఆఫ్ ఎ పర్సనాలిటీ దేరా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి ఆ సంప్రదాయాల్లో ఏం చేస్తారంటే అక్కడ కట్టెలు పేరుస్తారు గంగ ఒడ్డున వీళ్ళు వెళ్ళే కట్టెలు మీద ఈ సన్యాసం కూర్చుని ఆ కట్టెల పడుకుంటే వీళ్ళు సింబాలిక్గా దానికి నిప్పులు పెడతారు నిప్పు పెడతారు సింబాలిక్గా నిప్పు పెట్టే దిగురారా అని అంటారు వీళ్ళు దిగి వచ్చేస్తారు నిప్పు ఇంకా అక్కడే కూర్చోడు దిగొచ్చేస్తారు అండ్ దెన్ ఆ కట్టెలు కొద్దిపాటి కట్టెలు వేసి అవి కాల్చేస్తారు అక్కడ నిలబడి నేను నా అహంకారాన్ని కాల్ చేస్తున్నాను మమకారాన్ని కాల్ చేస్తున్నాను అని వీడి చేతి చెప్పిస్తారు నేను ఇంకా కొడుకును కాదు తండ్రిని కాదు భక్తను కాదు భాగ్యం కాదు అని వీడి చేతి చెప్పిస్తారు అంటే ఒక పర్సనాలిటీ ఏదైతే దాన్ని నిప్పుల్లో పారేసామని ఫిజికల్ గా ఒక రైట్ కింద చేపిస్తారు రిచువల్ దాని అర్థం ఏంటంటే ఇది ఇలాంటి ఫిజికల్ చేసి ఇంపార్టెంట్ ఇట్ ఇది స్పిరిచువల్ వాడి హృదయంలో హీ డెడ్ టు ది వరల్డ్ అలా ఇక్కడ కూడా అస్మాత్ లోకా ప్రేత్య పంచమీ చెప్తారు ఇంగ్లీషులో ఇంగ్లీషులో డెడ్ టు ది వరల్డ్ అని షష్ఠీ విభక్తి కింద సంస్కృతంలో పంచమే అపాదానం అపాదానం వస్తుంది ప్రేత్య అంటే దాని నుంచి దూరంగా పోయి దాని నుండి అని మరి పంచమీ రావద్దు కాబట్టి ఈ లోకము నుండి దూరపుగా పోయి ఫిగరేటివ్ గా ముందు ప్రేత్యా వ్యావృత్య వ్యావృత్య అంటే అర్థం ఏంటో చూసిన ప్రేత్యాను అది వ్యావృత్తి అంటే సో వి ఆవృత్య ఆవృత్య అంటే తిరిగి వి వెను వింటే విపరీత దిశలో తిరిగి సో వ్యావృత్య అంటే అర్థం వెనుదిరిగి ఫిగరేటివ్ ఫిగరెటివ్ సన్యాసంలో కూడా ఎలా ఇటుకేస్తుడు అంటే వాళ్ళు చూస్తాడు ఇది దక్షిణము ఓకే చూడు దక్షిణం గేస్తుడు చూడు అది సంసారము చూస్తున్న వాడు దక్షిణం సంసారము ఇప్పుడు వెనుదిరుగు ఇటు వెను తిరుగు ఉత్తరము కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు ఉత్తరం వెళ్తూ ఉంటావు దక్షిణానికి వెన్ను చూపిస్తావు అదనమాట అన్ని సింబాలిక్గా చేయిస్తారు అంటే ఫ్యాక్ట్ ఈజ్ సంసారము నుండి వెనుదిరిగి వృత్తి సో స్వప్రేత్య వ్యాపృత్య దేణి నుండి అస్మాత్ లో అది ఈ లోకము నుండి వీణు ఈ లోకమంటేటువంటి ఫిగరేటివ్ శంకర్లు ఎంత బాగా చెప్పారు ఒకప్పుడు నాకు అనిపిస్తుంది పాఠం చెప్పే ఏ పాఠం గీతా పాఠం చెప్పేప్పుడు కూడా ఏమిటబ్బ మనం ఈ గృహస్థులను పట్టుకుని దుయ్యబడుతున్నావా దుమ్ము దులుపుతున్నట్టుగా పాఠం చెప్తున్నామని అనిపిస్తుంది అనిపించి మళ్ళీ పుస్తకం భాష్యంకేసి చూడగానే ఆయన పర్వాలేదు అలాగే చెప్పాల్సిందే అని కూడా మళ్ళీ అనిపిస్తుంది ఎందుకంటే భాష్యంలో అలాగే ఉంటుంది ఈ లోకము నుండి వెనుదిరిగి అంటే ఈ లోకము నుండి వెను అంటే ఏమిటి రైల్వే స్టేషన్ ఇటుంది కాబట్టి నేనిటు చూస్తానన్నా లేదా ఎయిర్పోర్ట్ అటుంది కాబట్టి నేను ఇటు చూస్తానన్నా లేదా మాల్ ఇటుంది కాబట్టి నేను ఇటు చూస్తానన్నా ఏమిటి ఈ నుండి వెను అంటే పుత్రమిత్ర కలత్ర బంధుషూ మమాహంభావ సంవ్యవహార లక్షణాత్వం అది సంవ్యవహారం నుంచి సంవ్యవహారము అనే లక్షణం అంటే అనే సంవ్యవహారము అనే ఈ లోకము నుండి వెనుదిరిగి సంవ్యవహారము ఈ లోకం నుండి వెనుదిరగాలి గట్టిగా వ్యవహరించడం సంవ్యవహారము అంటే గట్టిగా వ్యవహరిస్తూ ఉండడం సో గట్టిగా వ్యవహరించుట అనే ఈ లోకము నుండి వెనుదిరిగి గట్టిగా వ్యవహరించడమే వాళ్ళతోటి పుత్ర మిత్ర కలత్ర బంధు ఎలాంటి వ్యవహారము ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో తప్పులేదు మమ అహంభావ సంవ్యవహార లక్షణ వాళ్ళు ఉంటారు వాళ్ళు నావాళ్ళు ఇది నాది అని తర్వాత అది మమకారణం అహంభావం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఈమె నా అంటే మమకారం మమ ఉందిగా నేను ఈమెకు భర్తను దాని అహప్రయోగిస్తే అహంకారము మమ ప్రయోగిస్తే మమకారము ఈ డబ్బు నాది అంటే మమకారమే ఈమెకు నేను వీడికి నేను తండ్రిని వీడికి నేను తండ్రిని అని బతికి బతకట్టిన ఒక చూపించండి మీరు నాన్న వీడికి నేను తండ్రిని అన్నాడంటే ఫస్ట్ దయా ఎందుకంటే వీడి వీడి వీడు గతంలో ఉంటాడు వీడు ఎక్కడ ఉంటాడు డెబ్బై ఏళ్ళ వాడే వీడి బతికేంతా వీడి సంస్కారం అంతా ఎక్కడ ఉంటుంది వీడు గతంలో బతుకుతూ ఉంటాడు వీడి ఆలోచనలు సంకల్పాలు వికల్పాలు వీడి ప్రేమలు అన్నీ కూడా గతంలో ఉంటాయి ఈ యంగ్ మ్యాన్కి సంబంధించిన అన్ని కూడా ఎక్కడ ఉంటాయి భవిష్యత్తులో ఉంటాయి వీళ్ళిద్దరికీ దే డోంట్ మీట్ East is East, West is West. The twain will never meet, otherwise. Here we go. Is there another disciple? Oh, now we say that they are not just dating him, that didn't meet him Now they need to speak this. So what if he is listening? That is what is Deutschland? ёрTER. Then he says, his어중hat should be iPad or dad... How about iPad? So he is doing the disciple. ఎన్యాజ్ తాత మనవుడు కాబట్టి సో ఈ అహం మమ అనేటువంటి ఈ రెండు వ్యవహారాలు మీరు ఎక్కడ పెట్టారో అక్కడ ఇరుక్కుపోయినారు వాళ్ళ తప్పు కాదు ఇది వాళ్ళ ఎందు అహం మమ పెట్టుకోవడం తప్పు అంటున్నారు కానీ వాళ్ళందరూ కలిపి సంసారం అని అంటలేదు ఆయన సంసారానికి సంబంధం లేదు వాళ్ళ ఎందు వీడు పెట్టుకున్నా అహం మమకారమే సంసారము ఎవరు వాళ్ళు పుత్ర సంతానము పుత్ర అంటే సంతానము ఇప్పుడు ఏకశేష సమాసం అంటారు ఇప్పుడు పితరౌ సంస్కృతంలో పితరవు అంటే మాతాచ పితాచ పితరవు అలా చెప్పాలి పితాచ మాతాచ అనకూడదు ఏకశేష రెండోది మిగులుతుంది ఉత్తర మిగులుతుంది పితాచ మాతావు శివాభ్యాం శివాభ్యాం అంటే చతుర్థి శివౌ శివాచివ శివౌ ఏకశేషం ఒకటి మిగులుతుండే అలాగే పుత్రీచ పుత్రశ్చు పుత్రాహం బహువచనంలో రౌండ్ ఉంటాయి రెండింటిలోనే రో ఇదొకటి ఒకటి ఉన్నప్పుడు బహువచనంలో రౌండు ఉంటాయి కాబట్టి పుత్రశబ్దానికి అర్థం ఏంటంటే సంతానము సో అలా తీసుకో నేనేం రాశానో చూడాలి అక్కడ కొడుకు కొడుకోను రాయలేదు నేను ఆలోచించే సంతానం అని రాశాం ఊరికే మాట వరసకి పుత్ర అన్నదానికి సంతానం అని రాయడం కాదు మాట వరసకి రాయడం కాదు ఆలోచించే రాశాం సో పుత్ర అంటే సంతానము మిత్ర అంటే మిత్రులు కలత్ర అంటే భార్య బంధువులు వీళ్ళ వీళ్ళు నా వాళ్ళు నేను వాళ్ల వాడను నేను వీళ్ళకి చెందిన వాడను అని వీడు అనుకుంటాడు భక్తిలో కూడా దీన్ని తిరస్కరిస్తాడు భక్తిలో వీడు ఏమనుకుంటాడు ఇది నాకు నేను ఈ కుటుంబమునకు ఈ వంశమునకు ఈ గోత్రమునకో ఈ కుటుంబం అనకో ఈ కులమునకు ఈ సంఘమునకు చెందినవాడను అనుకుంటాడు అది దేవుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు మరి దేవుడు పడాయి అయిపోతాడు ఎందుకంటే దేవుడు ఈ వంశమునకు ఈ కులమునకు ఈ సంఘమునకు చెందినవాడు కాదుగా కాబట్టి దేవుడు ఎక్కడో బయట అవుట్ సైడర్గా ఉంటాడు కానీ అవుట్ సైడర్గా ఉండి హెల్ప్ చేస్తాడని వాడు అండం పెడతాడు అది భక్తి అవుతుందా భక్తి అంటే ఈ కులము గోత్రము వంశము కుటుంబము ఇది దీనికి చెందినవాడను నేను కాను మరి నువ్వు దేనికి చెందినవాడు కదా అంటే నేను ఈశ్వరునకు చెందినవాడను మమై వంశో జీవలోకే హే నాథ మై తుమ్కాహు మై ఆప్ ఆప్కాహు మై తుమహారాహు అది భక్తి నేను నీకు చెందినవాడను అది కాబట్టి ఈ పుత్రమిత్ర కలత్ర బంధుషు మమాహంభావ సంవ్యవహారమనే సంవ్యవహార లక్షణాత్ అంటే సంవ్యవహారమనే ఈ లోకము నుండి వెనుదిరిగి అంటే అర్థం ఎట్టు తెలుసునండి చక్ర సర్వైషణ భూషణ అపదం సర్వాషణ వృద్ధిసంధి సర్వైషణ అలా ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది ఈషణ ఏషణ కాదు ఐషణ కాదు ఏషణ ఇచ్చాయా ధాతువు దాని మీద అనా అనే ప్రచయం వచ్చి స్త్రీలింగ శబ్దం కాబట్టి ఏషణ అవుతుంది అయ్యికి గుణం వచ్చే ఏషణ అవుతుంది కాబట్టి కోరిక అనర్థం విషయం ఇచ్చాయా అంటే ఇచ్చి కోరికగా కాబట్టి ఏషణ అంటే కోరిక సో అయితే కోరికని కామనా అని వచ్చ కదా కొంచెం టెక్నికల్ వర్డ్ అది అర్థం కామనా అని ఉన్నప్పటికీ టెక్నికల్ ఉపనిషత్తులో ఏషణలను మూడువ విభాగం చేసిన బృహదారంకం వీటన్నిటికీ బృహదారంకము చాంద్రోగ్యము ఇది మెయిన్ సోర్స్ సోర్స్ బుక్స్ అవి సో ఏషణలు మూడు కాబట్టి అన్ని ఏషణలను విడిచిపెట్టేటంటే అర్థం ఏమిటి ఎన్ని యేషణలు మూడే యేషణలు మూడేషణులను విడిచిపెట్టాడు అని ఏమిటా మూడేషణలు విత్తయిషణ మళ్ళీ సంధిలో వృద్ధి వస్తుంది అయి అవుతున్నాయి ఇందాక ఏషణి మళ్ళీ ఐషణ అంటున్నాడు అనుకోకూడదు వృద్ధి సంధి సో విత్తషణ విత్తమునుండలి కోరిక పుత్రైషణ సంతానమునందని కోరిక లోకైషణ మళ్ళీ లోకేషన్ ఆఫ్ టూ కైమ్స్ ఇహలోకైషణ పరలోకేషణ ఇహ లోకైషణ ఏమిటి ఈ లోకంలో నాకు పేరు ప్రఖ్యాతులు ఉండాలి నన్ను అందరూ రెస్పెక్ట్ చేయాలి నేను చాలా మంచివాడానని అందరూ అనుకోవాలి కదా మరి నేను మంచివాడినాని అందరూ అనుకోవాలి కొంతమంది పైకి చాలా అందంగా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతారు లోపలవో కుళ్ళు పెట్టుకుని ఉంటారు అలా ఎందుకు చేస్తారు అందరూ తన గురించి మంచిగా అనుకోవాలని కొంతమంది బోళా మనుషులు ఉంటారు అన్నీ మాట్లాడేస్తారు లోపల ఉన్నది బయటంతా ఓపెన్ బుక్ అలా ఉంటారు అంటే వాళ్ళకేమిటి ఇతరులను ఇంప్రెస్ చేయాలని కానీ వాళ్ళందరూ తన గురించి మంచిగా అనుకోవాలని కానీ అటువంటి పట్టుదలైన వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు మంచిగా అనుకోవాలనుకుంటే మంచిగా అనుకోవచ్చు లేదా చెడ్డగా అనుకోవాలని ఓ భీ ఓ భీ సహీ హాయ్ అది కూడా నడుస్తుంది కాబట్టి ఇహలోకంలో తనకు కీర్తి ప్రతిష్టలు కావాలని తన గురించి అందరూ మంచిగా అనుకోవాలని తనను అందరూ రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమించి చేయాలనేటువంటి ఆకాంక్ష కోరిక ఏది అది ఇహలోకేషణ పరలోకేషణ అంటే స్వర్గానికి పోవాలి వైకుంఠానికి పోవాలి పారడైజ్ కు పోవాలి ఈ పరలోకేషణ తన ఎప్పుడు సూయిసైడ్ బాంబర్స్ అందరూ పరలోకేషణలోకే వస్తారు కాబట్టి ఈ మూడు యాషణాలు ఈ మూడింటిని కూడా ఛాలెంజ్ చేసేట అంటే నాకు స్వర్గా లోకములు తాత్పర్యము లేదు యహలోకంలో నాకు తీర్తిప్రతిష్టలు అక్కర్లేదు సెటిల్ అయిపోయింది అలాగే వీళ్ళు నా భార్యా పిల్లలో ఉంటో ఈ ఛానల్స్ దీన్ని ఇంగ్లీష్లో సైకాలజీలో ఏమంటారంటే మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ స్వామి రంగనాథమన్నారంటే భారతీయులు దే ఆర్ గుడ్ ఫ్యామిలీ పీపుల్ బట్ బ్యాడ్ సోషల్ పీపుల్ అన్నారు సో వీళ్ళందరికీ మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ బాగా బలంగా ఉంది బట్ మీ అండ్ మై కంట్రీ మీ అండ్ మై సొసైటీ అలాంటివి లేవు ఎంతసేపు మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమే అధికంగా ఉన్నది అదే పాశ్చాత్య దేశాల్లో అయితే మీ అండ్ మై సొసైటీ అనే అనే భావన అధికంగా ఉంటుంది ఈ మాట వివేకానంద స్వామి కూడా చెప్పారు వాట్ ఎవరు బిగ్గర్ పిక్చర్ తోట ఐడెంటిఫై అవ్వాల్సింది పోయి స్మాలర్ పిక్చర్ తోట ఐడెంటిఫై అవుతూ ఉండడం ఇది ఇహలోకానికి సంబంధించిన యాషన్ ఈ మూడు విత్తహేషణ సంపదలు విత్తం అంటే సంపదలు విత్తంలో పుణ్యం కూడా ఉంది నేను స్నానం చేసి పుణ్యం సంపాదించాలి అంటే అది విత్తషణ అవుతుంది పుణ్యం కూడా డబ్బేగా పుణ్యం అంటే ఎక్స్చేంజ్ అంటారు అంటే ఇక్కడ రూపాయలు ఇచ్చి డాలర్లు తీసుకుని డాలర్లు అమెరికాలో ఖర్చు పెట్టాలి అలాగే ఇక్కడ రూపాయలు ఇచ్చి పుణ్యాన్ని తీసుకుని పుణ్యాన్ని స్వర్గంలో ఖర్చు పెట్టాలి మీరు స్వర్గంలో కాఫీ తాగాలనుకోండి కొంత పుణ్యం ఇచ్చి కాఫీ తాగుతారు అది అంతా రికార్డ్ అయి ఉంటుంది మీ నాకు కొంచెం కాఫీ ఇవ్వమని అడిగారు అనుకోండి స్వర్గం అప్పుడు వెంటనే ఇచ్చేస్తాడు కానీ ఈ నోట్స్ డా మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది మీరు చెప్పక్కర్లా వాడికి తెలుస్తుంది ఐడెంటిఫికేషన్ ఈ నోట్స్ ఏంటి మీ పుణ్యంలో కొంత ఖర్చు అయిపోయింది తర్వాత వాళ్ళు చెప్తారు నోటీస్ కూడా ఇస్తారు ఇంకా రేపటితో మీ పుణ్యం అయిపోతుందని మీరు పెట్టే బేడా సర్దుకోండి నోటీస్ కూడా ఇస్తారు ఇచ్చి తోసేస్తారు అప్పుడు మళ్ళీ వీడు భూలోకంలోకి వచ్చి మళ్ళీ పోతారు ఇదంతా కూడా మహాభారత ఇత్యాది గ్రంథంలో బాగా విస్తారంగా వర్ణిస్తారు కాబట్టి ఈ పుణ్యమనేది పోగేయుట పోగు చేయుట అనేది కూడా అది కూడా విత్తక్షణ అలాగే వర్ణించారు దాన్ని విత్త కాబట్టి ఈ మూడు వేషణలను త్యాగము చేసిన వాళ్ళు అస్మాత్ లోకా అమృతీ అక్కడ అమృత భవంతి హైలైట్ చేసి ఉన్నాయి కదా ఇప్పుడు అమృత అంటే అర్థమేమిటి ఇలా ఎవరైతే త్యాగం చేస్తారో వీళ్ళు అమృతులు అవుతారు అమృతులు అవుతారంటే అర్థం ఏంటి అమరణ ధర్మానోభవంతి అంటే మృత్యు అనే వారి ఎందు ఉండదు ధర్మము లక్షణం క్యారెక్టర్ క్వాలిటీ ప్రాపర్టీ మృత్యువు అనే వారి ఎందు ఉండదు ఎందుకంటే మృత్యువు ఉండాలంటే దేహాభిమానం ఉండాలి లేకపోతే మృత్యు ఎక్కడి నుంచి ఉండదు దేహాభిమానం లేని వారికి మృత్యు ఉండదు సో ఇప్పుడు చొక్కా జరిగిపోయింది అనుకోండి చొక్కా జరిగిపోతే నేను చచ్చిపోయానని బాధపడతాన ఎవరైనా ఎంత మంచి చొక్కా తిరిగిపోయినా ఒళ్ళే దిగుమనం చొక్క పోయింది ఇంకో చొక్కా వేసుకోవచ్చు అనుకుంటారు తప్ప అయ్యో నేనే చచ్చిపోయాను అని ఎవడో అనుకోరు దేహం కూడా అటువంటిదే అసాంసి జీర్ణ అని యథా నవాని గృహాతి నరూపరాని ఒకప్పుడు చొక్కా జరిగిపోయింది వాడంతట వాడు ఆ చొక్కా వీధిపెట్టాడు దాన్ని చింపేసి అక్కడ పెడితే అనుకోలేని అప్పుడు కాలు తురుచుకుని పోనిపో వేసుకుని ఇంకో కొత్త ఒక్క కొత్త ఒక్క బీరువాలో ఉంటున్నాయి వీడు వీడు కప్పు ఆ పాతతో వేసుగు తిరుగుతూ ఉంటాడు నేను బలీలో ఒక వేసుగు తిరిగి ఓ పిత్రుల కాయలు ఉండేవారు ఇప్పుడు స్వర్గస్థలయ్యారు చాలా ప్రేమగా ఉండేవారు ఆయన ఏ తత్వదాన ఇంకా బనీ ముందు పెట్టవా ఎన్ని బనీళ్లు ఉన్నాయో చెప్పు అంటే ఉంటాయి నువ్వు అరడబిని ఉంటాయి నువ్వు మనం ఎవడో బలీని ఇచ్చావా ఇచ్చావు మరి నువ్వెందుకు ఈ చిటికీని బలీన్తో తిరుగుతున్నావు అంటే ఇంకా నాలుగు రోజులు వస్తున్నాయా దాన్ని నువ్వు వదిలిపెట్టి సంఘర్షు పుస్తకం చూడు అంటే ఆ చూస్తున్నాను లేని వెనకాల నుంచి వచ్చి వేలు పెట్టి చింపేశాడు ఆయన చేశాడు ఏమండి బంగారు బలీలో చిప్పేశారే అదే అప్పుడు నేను ఏజ్ చేశారంటే ఆ బలీని ఒప్పి కాళ్ళు తుడుచుకునేందుకు ఇంకో బదీని కొత్త బందీని వేసుకున్నాను అంతే దేహం అంటే అంతే అందుకని ఇంకేముండదు అమరణధర్మానోభవంతి మీరు దేహం యొక్క మృత్యువుకి సాక్షిగా ఉంటారు తప్ప మీకు సాక్షిభావంలో ఉన్నవాడికి మృత్యువు అంటే ఉండదు ఇతరుల మృత్యువు మృత్యువు కాదు తన మృత్యువు లేనే లేదు అలా జీవన్ముక్తులు అయిపోతారు అదే ప్రేత్యాస్మాల్లోకామృత భవంతి అంటే అర్థం అది దాన్ని ఈ శృతికి అనువాదముగా అంటే ఈ శృతి చెప్పింది దాన్నే ఇంకో శృతి కూడా ఇంకో పద్ధతిలో చెప్పింది అని శంకరులు ఆ సంవాదాన్ని చూపిస్తూ ఉంటారు వేరళం శృతి ఎలాగా ఇది కైవల్యోపనిషత్వం కైవల్యోపనిషత్తుల నుంచి వచ్చింది తైత్రియంలో కూడా ఉంది సో చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే కర్మ చేస్తే మోక్షం అమృతత్వం వస్తుంది స్వర్గం స్వర్గం అంటే అమృతత్వం కర్మ చేత స్వర్గాన్ని పొందవచ్చు కాదు ఎందుకంటే స్వర్గం వస్తుంది కానీ అది ఆపేక్షికమైన అమృతత్వమే పుణ్యం ఖర్చయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడ ప్రాణం పోతుంది మళ్ళీ ఇక్కడ పుట్టాలి అమృతత్వం ఇంకేమో అమృతత్వం ఆపేక్షికమే సో కాబట్టి నా కర్మణ నా ప్రజయ సంతానం ఉంటే ఇంకేముంది మేము స్వర్గాన్ని పొందుతాము అని అందరూ అనుకుంటారు ప్రజ సంతానం ఉంటే చాలు వాళ్ళు తలకి కొరివి పెడతారు తల తద్దినం పెడతారు తలకి కొరివి వీడి తల కాదు కాదు వీడు లేడుగా వింటాను తలకి కొరుగు పెట్టడం వీడు ఉంటేగా వీడిప్పుడు నేను చొక్కా చిరిగిపోయింది కాళ్ళ కింద తుడుచుకుందుకు వేశానో అదేమో ఆ పర్మిషన్స్ తీసుకెళ్ళి అక్కడే తుడిచి అక్కడ పారేసింది వైఫ్డై బాధలైపో ఆ చిరిగిపోయిన చొక్కా కూడా భద్రంగా పెట్లో పెట్టి ఇది ఎక్కడికి కాబట్టి సో దేహాభిమానం ఉన్నప్పుడే సంతానము వాళ్ళు తలకి కొరివి పెట్టుట తద్దినాలు పెట్టితే నాకేదో లభిస్తుంది ఇదంతా కూడా ఒక పెద్ద అజ్ఞానం యొక్క విలాస అలా చెప్తారు చెప్పడానికి పర్పస్ వేరే ఉంది వీడిలా వ్యామోహం పెట్టుకోమని అందుకోసం కాదు చెప్తా కాబట్టి సంతానం ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు లోకంలో ఉంది మన భారతదేశంలో వన్ బిలియన్ పీపుల్ ఎలా వచ్చారనుకుంటున్నారు ఇలాగే వచ్చారు సంత పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనేస్తే పెళ్లి చేసుకుని ఆకూడదు ఈ రుడ్ నాట్ స్టాప్ దా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తే అమ్మాయ మా వాడు కృతార్థడైనాడు ఏమైనా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావు నువ్వేం కృతార్థడం అయ్యామో చెప్పు అంతే కృతార్థత అంటే అంటే సంసారంలో అలా పళ్ళు ఉండడం మేమున్నాం ఊబిలోకి వాడు కూడా వచ్చాడు వాడు గట్టి మీద ఉంటే ఎక్కడ వాడు కూడా మాతో పాటు ఊబిలో ఉంటేనే సంతోషం కాబట్టి ఇలా ఉంటారు కనుక న ప్రజయ అన్న రిచువల్స్ కూడా మన సైకాలజీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి న ప్రజయ ధనే ధనంతో వస్తుంది అనుకోకూడదు నా ధనే నాకు కూడా వస్తుంది నా ధనం చేతనొచ్చిందనుకోకూడదు నా ధనేనా ఎంత ధనం ఉన్నా అమృతత్వం సిద్ధించదు ఎంత ధనం ఉన్నా సిద్ధించదు మరి అమృతత్వం ఎలా సిద్ధిస్తుంది త్యాగేనా త్యాగం చేతనే సిద్ధిస్తుంది అంటే అస్మాల్లోకా ప్రేత్య త్యాగం అంటే యూ బికమ్ డెడ్ టు దాట్ దాన్ని త్యాగం అంటారు త్యాగం అంటే పొద్దున్న త్యాగం చేసి మళ్ళీ సాయంకాలం ఫోన్ చేసి వాకప్ చేస్తే దాన్ని త్యాగం అని ఆవు దానం చేశాడు ఆవు దానం చేస్తే ఎవరన్నా మా ఎలా ఉందని సాయంకాలం ఫోన్ చేసాడు అడి అడిగాడు అనుకోండి అది త్యాగం అవుతుంది అది అంటే మీకు ఆవు వచ్చింది కదా దానం చేసిన ఆవు కాఫీ పెట్టుకుంటే అరవై లీటర్ పాలు పంపించడం అని వీడు పురమానించడం అనుకోండి దాన్ని త్యాగం అంటారా త్యాగం అన కాబట్టి త్యాగము ఇంకా మనస్సులో ఉండదు అది దట్ ఈస్ కాల్డ్ త్యాగ అటువంటి త్యాగము చేత అంటే అస్మాల్లో కాదు ప్రత్యానర్థం త్యాగము అంటే యూ బికమ్ డెడ్ టు దాట్ అటువంటి త్యాగము చేత అమృతత్వం ఆనశు అమృతత్వమును పొందిరి ఏకే కొద్ది మంది పొందిరీ అని మీకు ఆనశుహు సో అది లిట్టు లిట్టునప్పుడు లట్టు కింద మార్చుకోవాలి సో పొందుచున్న అశ్నంతి అశ్నాతి అశ్నువంతి ఏదో ఉంది ఉదాహరణ పొందుచున్నారు అనర్థం ఓకే కాబట్టి త్యాగము చేతనే అమృతత్వం విషయాన్ని ఈ మంత్రము మనకి నిరూపిస్తూ ఇంకా పరాంచిాని వ్యతృణ్ స్వయం భూత పరాం పశ్యతిరాత్మన్ క్షిద్ధీర ప్రత్యాత్మానమైక్షిద్ ప్రత్యాత్మ స్వయంభూ అంటే ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి స్వయంభూ అని పేరు స్వయముగా ఉండువాడు మిగతా జగత్తంతా ఆయన సృష్టిస్తాడు ఆయన మరియు ఎలాగా అంటే ఆయన స్వయంగా ఉంటాడు ఆ పరమాత్మ ఆ బ్రహ్మదేవుడు ఖాని అంటే ఇంద్రియములం ఖా అంటే ఇంద్రియం ఎందుకంటే గోళకములు కదా అక్కడ సడన్ గా అక్కడికి వచ్చేప్పుడు ఒక హోల్ ఉంటుంది దట్ ఈస్ ది ఇంద్రియ ఖాఖా అంటే హోల్ ఛిద్రము అర్థం కన్ను అంటే ఎక్కడ ఉంటుంది ముఖం మీద సడన్ గా ఓ హోల్ వస్తుంది రెండు హోల్స్ వస్తాయి అది కన్ను ఇంకో రెండు హోల్స్ వస్తే ముక్కు ఇంకో రెండు హోల్స్ వస్తే చెవి ఇవన్నీ ఇంద్రియాలన్నీ హోల్స్ కాబట్టి కాని ఛిద్రములు అనగా ఇంద్రియములు ఈ ఇంద్రియములని ఆ పరమాత్మ ఆ బ్రహ్మదేవుడు చెడగొట్టి పెట్టాడు వ్యతురు నత్ అంటే హింసించినాడు సో చెడగొట్టి పెట్టాడు అలా అంటారు మాములుగా పెద్దవాళ్ళు ఈ పిల్లలు అల్లరి చేస్తుంటే ఆ బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ వేసవ కాలంలో ఓ చోట కలిపి పెద్ద అల్లరే సృష్టించినాడు అని అంటారు అంటే మనం కంట్రోల్ చేయలేని దాన్ని బ్రహ్మదేవుడి మీద పడేస్తారు ఆ దేవుడు అల్ల సృష్టించాడు ఇక్కడ కూడా అంతే అంటే ఈ ఇంద్రియములను ఈ విధంగా చెడగొట్టేసినాడు ఎలా చెడగొట్టాడు పరాంచి అవి బహిర్దృష్టి గలవిగా చేసి చెడగొట్టేసినాడు కాబట్టి ఇంద్రియాలను మీరు నమ్ముకుంటే అవి మీకు బహిర్దృష్టిని ఇస్తాయి తప్ప అంతర్ముఖత్వాన్ని తస్మాత్ పరాం పశ్యతి ఇంద్రియముల ద్వారా జగత్తును చూసివాడు ఎప్పుడు కూడా బహి చూస్తూ ఉంటాడు తప్ప నాంతరాత్మన్ లోపలతన స్వరూపాన్ని ఎన్నడు చూడడు ఆత్మన్ అంతః్యతి తస్మాత్ పరాం పశ్యతి ఆత్మన్ అంతః ఆత్మన్ అంటే ఆత్మని సప్తమే విభక్తి ప్రత్యయం లోపించింది ఆత్మన్ అనగా ఆత్మని అంతః నపశ్యతి తన లోపల తన స్వరూపము నుండు వీడు దర్శించడు ఎంతసేపు బయటే చూస్తూ ఉంటాడు కశ్చిద్ధీర ఇక్కడ చెప్పినట్టుగానే ధీరుడు అన్నట్టుగా ఒక బుద్ధిమంతుడు ఉంటాడు ఎవడో ఒక బుద్ధిమంతుడు ఉంటాడు వాడేమిటి అమృతత్వం ఇచ్చను వాడు ఈ కోరికలు ఆ కోరికలు ఏముండవుడికి ఈ లోకము సంతానము ధనము పరలోకము ఇత్యాది అషణలేము ఉండవు వాడి యొక్క ఆకాంక్ష ఒక్కటి అదేమిటంటే అమరూపత్వం ఇమ్మోర్టాలిటీ అహెటైన్ అంటే మోక్షమును పొందగులను అనే ఆకాంక్ష గలవాడై ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఐక్షతంటే పశ్యదే అని అర్థం ఈక్షతే అనర్థం చూస్తున్నాడు తెలుసుకుంటున్నాడు దేన్ని తన అంత అంతరతమైన ఆత్మస్వరూపమును ప్రత్యక్ మనం చూసిన ఉన్నాం కదా ఇంతకుముందు అంతరతమైన ఆత్మను సాక్షి చైతన్య రూపముగా ఆ యత తెలుసుకుంటున్నాడు అలా చేయాలంటే వీడు ఏం చేయాలి ఆవృత్త చక్షుఃమృతత్వమిన్ అమృతత్వమును కోరుతున్నవాడై అంటే ఆన్గోయింగ్ అనే ఆన్గోయింగ్ బేసిస్ హీ ఎయిమ్స్ అట్ మోక్ష అనే ఆన్గోయింగ్ బేసిస్ లైఫ్ నడుస్తూ ఉంటుంది ఇచ్చన్ శత్రువు లైఫ్ నడుస్తూ ఉంటుంది లైఫ్ గార్డ్లు లైఫ్ పోతూ ఉంటుంది నా లక్ష్యం మటుకు అమృతత్వమే అని అమృతత్వం ఇచ్చాను సో అటువంటి వాడు ఆవృత్త చిక్షు అమృ మీకు అమృతత్వం లోపల ఉంటుంది బయటే ఉంటుంది స్వరూపంలో ఉంటుంది అమృతత్వం బయటే ఉంటుంది ఈ సంసారం గురించి మీకు నిఖార్సైన మాట ఒకటి చెప్తున్నా మీ ఎదురుకుండా ఉన్న సంసారము అది ప్రతి క్షణము ఉంటుంది ఈ క్షణంలో మీరు పట్టుకుని ఇది నేను పట్టుకున్నాను అనుకునే లోపల అది మారిపోతుంది నాకు పండు దొరికింది మంచి సుగంధభరితమైన పండు దొరికింది అని వాడు ఆ పండు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు పుట్టినాడు ఏముంటుంది జేబులో ఏముంటుంది కుళ్ళిపోయి ఉంటుంది సంసారం అలాంటిది అది ఎప్పుడు అలా పట్టుకుని పట్టుకుంటూ ఉండగానే అది అది మారిపోతుంది అది దాని లక్షణం కాబట్టి ఆవృత్త చిక్షు అమృతత్వాన్ని మీరు కోరిన మాట అయితే బయట అమృతత్వం ఏముంటుంది అమృతత్వం ఏమి బయట సో ఆవృత్తచక్షు అంటే చక్షుషక్షు అతి ముఖ్యానని చూసారా ఆ రకంగా సంథింగ్ సిమిలర్ టు దట్ వెనుదిరిగిన చూపుగలవాడు ఆవృత్తచక్షు అమృతమిన్ అలాగే ప్రముచ్యేది తర్వాత ఏదో అత్ర బ్రహ్మ సమస్య ప్రముచ్చే కామా అత్ర భాష్యకారులు ఇంకో పాదం ఉంది అక్కడ అది ఆయన కోట్ చేయలేదు సో సరే దట్ ఈ నాట్ ది పాయింట్ వాక్యం ఉంది అది కఠోపనిషత్తులో ఉంది తీసి చూసుకోవచ్చు కామాజేశ్రహ్మ ృతో అత్ర బ్రహ్మ సమష్ణుతే అంటే మర్త్యుడు అమృతుడైపోతాడు మరణస్వభావము కలిగిన జీవుడు అమృతుడైపోతాడు అంటే మరణము లేని దేవుడైపోతాడు అథ మర్త్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సమష్ణుతే అట్లాంటి ఇప్పుడు అట్లాంటి ఇక్కడ అట్లాంటి ఈ దేహమునందు ఈ దేశంలో ఈ కాలంలో ఈ దేహంలో ఉంటూ ఉండగానే బ్రహ్మ పరబ్రహ్మై కూర్చుంటాడు ఎప్పుడు ఎప్పుడంటే యదా సర్వే ప్రముచ్యంతే కామా యశ్య హృదయ శ్రితా ఈతని హృదయమును హృదయమునందు గట్టిగా ఆశ్రయించి ఉన్నటువంటి కామనలన్నీ కూడా తిరస్కరింపబడతాయో త్యజించబడతాయో విడిచిపెట్టబడతాయో అప్పుడు ఇక్కడ ఇప్పుడే బ్రహ్మణు పొందును ఇదిశ్రుతిభ్యూర్ణమదూ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతి